అక్కడ సందని చెప్పేసి అంటే పట్టుదారులాంటిదాత్వ విజ్ఞాన సందంశమాదాయ తత్వ విజ్ఞానం అనేటువంటి దాని ద్వారా పట్టుకులు తీసేదాన్ని తీసుకొని హృదయోధార హృదయ సంబంధించి నానావిధ పరామర్శ చోార కృతమయ అనేక రకాలైనటువంటి శరీరానికి ఇబ్బంది కలిగించేటువంటి లోపల ఉండేటువంటి ముళ్ళ లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తీసేస్తున్నాను అని చెప్పేసి జరుగుతోంది అంటే తమ అనుగ్రహం వల్ల తమ ఇచ్చిన తత్వజ్ఞానం వల్ల ఆ తత్వజ్ఞానం అనేటువంటిది సందేహ నివృత్తి చేస్తుంది ఆ సందేహ నివృత్తి కూడా ఏరకలా జరుగుతోంది అని చెప్పేసి అంటే విజ్ఞాన సందంశం ఆదాయ అది తీసుకుని అది గ్రహించి అంటే గుండె లోపరి పొరలో ఉన్నటువంటి నానా విధ పరామర్శ్యోధారబ్బంది కలిగించేటువంటి శల్యములంటే ముళ్ళ లాంటి వాటిని తీసుకుని రావడం అనేటువంటిది శృదోమయ నేను చేయగలుగుతున్నాను అటువంటి శివును ఎలా ఉన్నాను స్వధర్మ క్వచవా కామచార్థక్వ వివేకిత నీవిచ్చినటువంటి జ్ఞానం ద్వారా నా మహిమ నేను అంటే నేను ఏదైతే అంతా నా యొక్క లీల అనేటువంటి స్థితిలో నేను నాకంటా కూడా వేడుగా ఏది లేదనే భావంలో నేను అటువంటిప్పుడు కోధర్మ నాకు ధర్మం అంటూ ఎక్కడుంది కోచవా కామహార్థ కో అంటే పురుషార్థ శూన్య స్థితి పొందడమే కాకుండా వివేకంతో కూడా పని లేకుండా పోయింది ఇక్కడ వివేకం అనే దాని వేరుగా ఎందుకు చెప్పారు అని చెప్పేసి అంటే వివేకము అనేటువంటిది చిత్త వృత్తి నిరోధకమైన అంగాల్లో ఒకటిగా చెప్పబడింది పతంజలి చేత అభ్యాస వైరాగ్య అభ్యాస నిరోధ సూత్రం ఉంది అంటే అభ్యాసము చేత వైరాగ్యము చేత చిత్త వృత్తి నిరోధింపబడుతుంది అని అటువంటి స్థితిలో ఉండేటువంటి వ్యక్తి స్వద్వైతం త్వచవాంది అద్వైతమే ఉంది మహిమందు తానుంటున్నప్పుడు నా మహిమందు నేను నాకు ధర్మార్థకామ మోక్షాలతో పనే ఉంది వివేకంతో పనే ఉంది ద్వైతమో అద్వైతంతో పనే ఉంది నాకు అవి నాకు ఎక్కడివి అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు నిత్యం స్థిత నా మహిమ ఉంటున్నా నాకు భూతనక్కడి భవిష్యత్ అక్కడ మీ వర్తమానం అక్కడి దేశం అక్కడ నిత్యం అక్కడివి ఇక్కడ వీటిలో భూత భవిష్యత్ వర్తమానములు కాలాన్ని సూచిస్తే దేశము అనేది ధారణ సూచిస్తుంది ధారణ సూచిస్తుంది ధారణ సూచిస్తుంది దేశ బంధ చిత్తస్య ధారణ అనే సూత్రం సూచిస్తుంది కాబట్టి అంటే ధారణ లాంటిది నాకు లేవు నిత్యమో లేదు కాబట్టి ఇది నిత్యమో ఇది అనిత్యమో అనే భావన లేదు ఇది గ్రహించదగినది ఇది గ్రహించకూడదీ లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఏ ప్రాంతమో అనేటువంటి భావన కూడా నాకు లేదు అంటే పరిమితులు ఏది లేవు అని చెప్పడం భూత భవిష్యత్ వర్తమానాలు వికారాలు కానీ పరిమితులు కానీ దేశము నిత్యమైన భావాలు కానీ నాకు లేవు ఇంకా ఏమేమి లేవు క్వచాత్మ క్వచవా నాత్మ క్వశుభం క్వాశుభం కథ క్వచింత చింత అనాత్మ అనాత్మ ఇక్కడిది అశుభం ఎక్కడది కోంత నాకు చింత ఎక్కడిది చింత లేకపోవడం అనేది ఎక్కడిది నా స్థితిలో నేను ఏమి లేవు నేను ఏమి పట్టనట్టుగా ఉన్నాను అన్ని నాయలు ఉంటాయేమో నాకు నాకు మాత్రం లేవు అని చెప్పడం పచ్చ జాగరణం ది స్వహింస్ నాకు సురేవస్ ఎక్కడది భయం ఎక్కడది అలాగే స్వప్నం ఎక్కడది నిద్ర ఎక్కడిది మెరుకు ఎక్కడది అంటే అన్ని రకాలైనటువంటి చైతన్యాన్ని ఇక్కడ నాలుగు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే స్వప్న జాగరణ అకార ఉకార మకార చతుర్థ సన్మాసరులు జాగరణ స్వప్న సుషు తుర్యమును సూచిస్తాయి ఈ నాలుగిటిని ఇక్కడ ఈ చెప్తారు అంటే నేను ఓంకారము యొక్క స్థితిని దాటి పైకి వెళ్ళిపోయాను అని చెప్పడం దూరం వా బాహ్యం అభ్యంతరం కోవా సూక్ష్మం స్థిర దూరం ఎక్కడా దగ్గరక్కడా దూరం దగ్గర రాలేదు బాహ్యం అభ్యంతరం లేదు బయట రాలేదు లాపరాలేదు స్థూరం సూక్ష్మం లేదు కాబట్టి ఏమీ లేవు నాకు నువ్వు ఏదైతే రెండు విరుద్ధమైన అంశాలు చెబుతున్నావో ద్వంద్వములు చెబుతున్నావో ఈ ద్వంద్వములు ఏమీ లేవు దూరము సమీపము లేవు బాహ్యము అభ్యంతరము లేదు శూరము సూక్ష్మము లేవు ఇవన్నీ ద్వంద్వాలే ఈ ద్వంద్వాలేమీ కూడా నేను జీవితం వాక్వ లోకం నాకు సాదు ఎక్కడిది జీవితం ఎక్కడిది లోకం ఎక్కడిది లోక వ్యవహారం సమాధి ఎక్కడిది ఎందుకంటే నా మహిమలో నేనున్నాను నాదైన స్థితిలో నేనున్నాను అంటే నేను నేనుగా ఉన్నప్పుడు నేను నేనైనా నేనుగా ఉన్నప్పుడు నేను నేనులో నేనుగా ఉన్నప్పుడు స్థితిని చెప్తున్నారు అనమాట జీవితము వాతీకం అలం త్రివర్గ కథయా నాకు త్రివర్గముల యొక్క కథ కలేదు యోగస్ కథయా ప్యం అంటే నాకు ధర్మార్థకామాలతో సంబంధం లేదు యోగంతో సంబంధం లేదు అలం విజ్ఞాన కథయా విజ్ఞాన సంబంధం లేదు విశ్రాంత మమాత్మని నేను నాయ నేను ఆత్మలో విశ్రాంతి పొంది ఉన్నాను అంటే ఎనిమిది శ్లోకాలు దేన్ని సూచిస్తున్నాయి ఆ విశ్రాంతి పొందిన స్థితిలో ఎలా ఉన్నాడు అనేటువంటివి సూచిస్తున్నాయి సూచిస్తూ నేను తత్వ విజ్ఞానం అనేటువంటి ఒక పట్టకారితో నా హృదయానికి శల్యకరమైనటువంటి భావాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసేశాను అప్పుడు నాకు ధర్మం లేదు కామం లేదు అర్థం లేదు అంటే పురుషార్థాలు లేవు వివేకం లేదు మూడు మూడు కాలాలు లేవు దేశమూ లేదు నిత్యమూ లేదు ఆత్మ లేదు అనాత్మ లేదు శుభమో లేదు అశుభమో లేదు చింత లేదు అచింత లేదు మూడు రకాల చైతన్యాలైనటువంటి స్వప్న సుశుద్ధి జాగరణలు లేవు సుర్యము లేదు భయము లేదు దూరము లేదు దగ్గర లేదు ఎరుపరాలేదు లోపల లేదు సూరము లేదు సూక్ష్మ లేదు సాగు లేదు జీవితం లేదు జీవించడం అంతకంటే సమాధి లేదు కాబట్టి నాకు ఈ మూడు లోక మూడు పురుషార్థాల గురించి చెప్పద్దు యోగం గురించి చెప్పద్దు విజ్ఞానం గురించి చెప్పద్దు చెప్పింది చాలు నేను ప్రశాంతంగా ఉన్నాను విశ్రాంతిగా ఉన్నాను అంటారు ఇక మా తొమ్మిది పంతొమ్మిదో వచ్చాయము ఇక్కడికి శ్లోకాలు ఒకసారి తెలుపుతాను తత్వ విజ్ఞాన సందంశమాదాయ సృదయోధరాత్ నానావిధ పరామర్శి షయోద్ధారయ ధర్మ క్వచవా కామ క్వచా ద్వైతం క్వచ వాద్వైతం స్వహిని స్థితూ స్వభవిష్య వర్తమానమే స్వేషక్ నిత్యం స్వహిని స్థితాత్మాచవానాత్మాశుభం క్వశుభం త్వచిత మేపున క్వశుషుర్వా క్వశు జాగరణం తధ మి స్థిత నా మహిమలో ఉన్నప్పుడు నాకు ఇవేమీ లేవు నాకు మూడు మూడు పురుషార్థాలతో పనిలేదు యోగముతో పనిలేదు చిత్తవృత్తి నిరోధంతో పనిలేదు ధారణ ధ్యాన సమయములతో పనిలేదు విజ్ఞానముతో పనిలేదు నేను విశ్రాంతి పొందుకున్నాను అని చెప్పడం చూస్తాను ఇంకా ఆకర్ష ఆకర్ష భవిష్యత్తు పది రెండు రోజులు చెప్పుకుంటూ అయిపోతుంది పొద్దు శోకాలున్నాయి ఈ పద్ధాని కూడా ఇంటి ముంచే ఉంటాయి